స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహం సగతింతురీయప్నజాగర సుషుప్తమై నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం గురురాప్నేతి ూతసంగురురా మూర్తిభేద విభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ కృష్ణాయ వాసుయ ందయ నందగోపకరాయవియ నమో నమీ అన్యాశ్రయాణ్యాగ అనన్యతవేద తదనుకూలాచరణం ఉదాసీనత లోకవేదు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత కాబట్టి పరాభక్తిలో చరించాలి అని అనుకున్నప్పుడు కూడాను లోక వ్యవహారాలు తప్పవు గనక కొన్ని వేద వ్యాపారాలు కూడా తక్కువ తక్కువ గనక వీటి ఎందు అనన్యత ఉదాసీనత ఏ విధంగా అంటే లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత నిన్ను చూచాం అంటే లౌకిక వైదిక కార్యేషు విషయూ తదనుకూలాచరణం అంటే విహితాచరణం ఏదైతే శాస్త్రం అనుకూలంగా ఉందో అది శాస్త్రానికి అనుకూలమైనటువంటి ఆచరణాన్ని కొనసాగించుతూ ఉండడం తద్విరోధిషు దానికి భిన్నంగా ఏదైతే గోచరిస్తూ ఉంటుందో దాని విషయం ఉదాసీనంగా ఉపేక్షభావంతో తటస్థంగా ఉండడం ప్లీజ్ కనుక ఏది అనుకూలాచరణం అనేది ప్రశ్న పడ్డప్పుడు అంటే విధి ప్రతిషేధాఖ్యం ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు ఏది విధి ఏది ప్రతిషేధం అనేటువంటి విషయంలో కేవలం మన నిర్ణయాలు కాకుండా శాస్తం ఏదైతే చెబుతూ ఉందో దాన్ని ఆచరిస్తూ పోవడం అది శాస్త్రోక్త విధానం శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో ఎందుకంటే మన మనసులు అనుకున్నప్పుడు అవి రకరకాలుగా ఉంటాయి గనక అనుభవాలు వేరుగా ఉంటాయి ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆసక్తి వేరుగా ఉంటుంది అభిరుచులు వేరుగా ఉంటాయి అందువల్ల ధర్మం విషయంలో శాస్త్రాన్ని పాటించాలి తప్ప మన మనసును అనుసరించడానికి అవకాశం లేదు కాకపోతే కొందరు అంటూ ఉంటారు ఎవరి ధర్మం వాళ్ళదండి ఎవరికి దోచింది వాళ్ళు అది కేవలం అవివేకం తప్ప మరొకటి లేదు అంటే ధర్మ ధర్మాలకి ప్లీజ్ ఇష్టాయిష్టాలకి తేడా తెలియకపోవడం అంతకన్నా ఇంకేం లేదు ఇష్ట వేరు ధర్మ ధర్మాలు వేరు ఒక వ్యక్తికి ఇష్టంగా ఉండదు మరొక వ్యక్తికి ఇష్టం కాకపోవచ్చు పండ్లు అందరికీ ఇష్టమే నీకే పండు అయ్యి అంటే నాకు బెనానా అంటాడు కాబట్టి నాకు అరటి పండు ఇష్టం ఒక ఇంకొక అతనికి మామిడి పని అంటే ఇష్టం సినిమాలు అందరూ చూస్తారు నేను అలాంటి సినిమా చూస్తాను నేను ఈ సినిమా చూస్తాను ఆయనకి అది ఇష్టం ఈయనకి ఇష్టం అందరూ వేసుకుంటారు నాకు ఆ షర్ట్ ఇష్టం నాకు ఈ కలర్ ఇష్టం ఇవి ఇష్టాయిష్టాలు అంటే కాబట్టి ఇష్టాయిష్టాలు అనేటువంటివి నీ మనసు మీద ఆధారపడి ఉంటాయి కానీ ధర్మాధర్మాలు అనేటువంటివి నీ మనసుకు సంబంధించింది నీ మనసులో కుక్క ఎట్లాగని ఎక్కించుకోవాలి కష్టమైనప్పటికి కూడా ఏది ధర్మం ఏది అధర్మం నీ ఇష్టం మీద ఆధారపడి ఉండదు నేను నిప్పు పట్టుకుంటానో అది కాలకుండా ఉండాలి అని అనుకుంటే అదే నీ ఇష్టమైతే అది జరగదు ఎందుకంటే ధర్మం అక్కడ ఉండేది ఎప్పుడైతే నిప్పుడు దాహక శక్తి ఉంది గనక అగ్నికి అది దహింపజేస్తుందే గాని మరొక విధంగా నీ ఇష్టానికి అనుకూలంగా చరించేటువంటి అవకాశం లేదు కాబట్టిష్టా ఇష్టాలు ధర్మాధర్మాలు ఈ రెండింటి మధ్య తేడా గనక మనిషికి అర్థమైతే నాకు ఏది ఇష్టము అనేది కాకుండా ఏది ధర్మం ఆ ధర్మాన్ని నేను ఆచరించాలి అది మనం నిన్న చూసింది ఈ ధర్మం విషయంలో శాస్త్రమే మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది కాబట్టి ధర్మాధర్మ విజ్ఞానస్య శాస్త్ర కాబట్టి ఒక శాస్త్రం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి నేను పరాభక్తిలో చరించాలి అని అనుకున్న నిశ్చయం చేసుకున్నప్పటికి కూడాను ఈ శాస్త్రాన్ని మాత్రం వదిలిపెట్టడానికి అవకాశం లేనేలేదు శాస్త్రమేవ శరణమితి కేవలం శృతి తప్ప మరొక మార్గం లేనే లేదు నెక్స్ట్ ప్లీజ్ నిశ్చయార్ఢ్యాత్ శాస్త్రణం ఇదే కదా చెప్పాలి నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం నిశ్చయార్ఢ్యాత్ కాబట్టి పరాభక్తులు చరించాలి అనేటువంటి నిశ్చయం జరిగిన తరువాత ఊర్ధ్వం ఆ తరువాత కూడాను శాస్త్రక్షణం భవతు శాస్త్ర రక్షణ జరిగి తీరాలి అది అంటే సాధకుడికే సిద్ధ పురుషుడుగానే ప్రశ్నే లేదు ఇద్దరికీ శాస్త్రం ఉండాలి తరించిన వాడికి శాస్త్రం ఎందుకు స్వామీజీ తరించిన వాడు ఎలా తరించాడో అతన్ని చూసి శాస్త్రాన్ని చూసి సమన్వయం చేసుకుంటాడు సాధకలోకం ఇప్పుడు ఒక జ్ఞాని ఉండాలి అని అన్నారు రమణ మహర్షిని చూచినప్పుడు ఓహో శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో ఆ మహాత్ముడు యొక్క జీవితం కూడా అలాగే ఉంది అని సమన్వయం చేసుకుని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏదో మహాపురుషుడు నేను ధరించిపోయాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానడానికి అవకాశం లేదు ఎందుకని ధరించిన మహాపురుషుడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తే సమాజం అదే ఆచరిస్తుంది గనక శ్రేష్ఠుడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఇటుదూచినా అటు దూచినా శాస్త్రాన్ని ఏ దశలో కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు సాధకుడికైతే అది దీపం చీకటి ప్రయాణం గనక శాస్త్రం దీపం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను శాస్త్రాన్ని విస్మరించడానికి అవకాశం లేదు కనుక శాస్త్ర రక్షణం భావతు శాస్త్రాన్ని రక్షించాలి శాస్త్రాన్ని రక్షించడం అంటే ఏంటి శాస్త్రం అంటే గ్రంథం ఆ గ్రంథాన్ని తీసుకెళ్లి ఎక్కడ రక్షించాలి లాకర్లో పెట్టానా అది శాస్త్ర రక్షణ ఏంటని ఒక ధనాన్ని రక్షించాలి నగను రక్షించాలి అంటే దాన్ని తీసుకెళ్లి లాకర్లో పెడతాం శాస్త్రాన్ని రక్షించడం ఎట్లా శాస్త్రాన్ని రక్షించడము అని అంటే శాస్త్ర రక్షణం శాస్త్రోక్త ధర్మరక్షణ అది ఇంకేలేదు శాస్త్రం ఏం బోధిస్తూ ఉంది ధర్మం నువ్వు ఎలా చరించాలి ఎలా చరించకూడదు కర్తవ్యం ఏమిటి అకర్తవ్యం ఏమిటి చేయదగిన పని ఏమిటి చేయకూడని పని ఏమిటి ఈ విషయాన్ని బోధిస్తూ కాబట్టి కర్తవ్యాకర్తవ్యాలను బోధిస్తూ ఉంది గనక ధర్మాధర్మాలని వివరిస్తూ ఉంది గనక కాబట్టి నేను ధర్మం ఆచరిస్తాను కానీ ఆ ధర్మం మాత్రం నాకు అనుగుణంగా ఉంటే ఆచరిస్తాను అలా కాకుండా శాస్త్రోక్తం ఏదైతే శాస్త్రేణ ఉక్తం శాస్త్రోక్తం శాస్త్రేణ ఉక్తం కాబట్టి శాస్త్రోక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని రక్షణ చేసుకుంటూ పోవడం శాస్త్ర రక్షణం కాబట్టి శాస్త్ర రక్షణ జరిగిందంటే శాస్త్రంలో ధర్మ విశ్లేషణే ఉంది గనక ధర్మబద్దంగా జీవించలేకపోతే శాస్త్రం ఉండి కూడా ఉపయోగలేదు కనుక ఏ శాస్త్రం అయితే మనల్ని ఉద్ధరించడానికి ఉందో అది ప్రమాణం అంటున్నామ తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంతే ప్రమాణం అని ఎందుకు అనాల్సి వస్తుంది ప్రమ అంటే జ్ఞానము అది అర్థం ప్రమ అంటే జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం ఏదైతే మనకు జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం కాబట్టి నేను ఏం ఆచరించాలి శాస్త్రం ప్రమాణం నేను ఏది ఆచరించకూడదు శాస్త్రం ప్రమాణం కనుక విధి ప్రతిషేధాఖ్యం కాబట్టి ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు అనేటువంటి విషయంలో శాస్త్రమే ప్రధానంగా ఉంది గనక శాస్త్రోక్త ధర్మ రక్షణ కాబట్టి శాస్త్రం ఏదైతే బోధిస్తూ ఉందో ఆ ధర్మాన్ని ఆచరించడం ప్లేస్ ఇంకొకటి కూడా ఉంది శాస్త్ర రక్షణ అనడంలో శాస్త్రీ రక్షణ కూడా ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు శాస్త్రం ఎలా తెలుస్తుంది ఆచార్యుల వారైతే బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్రేణ్ అన్నాడు శాస్త్రజ్ఞ అపి శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్రేణ్ వారు ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికి కూడాను సమస్తమైనటువంటి శాస్త్రాలు తెలిసిన సంస్కృతంలో బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతుల ఉండిన సర్వశాస్త్రాలని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞ అపి స్వాతంత్రేనా తనకు తానుగా స్వేచ్ఛగా బ్రహ్మ జ్ఞానాన్వేషణం నా కురియాత అన్నాడు ఎందుకో తెలుసా సంప్రదాయబద్ధంగా బోధించేవాడు కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ శాస్త్ర అనేవి చిన్న విషయాలు కావు కనుక శాస్త్రం మనకు అర్థం అవడం వేరు వేరపాటముగా కానీ అది ఏ విధమైనటువంటి విషయాన్ని అందిస్తూ ఉంది అనేది సంప్రదాయంలో అందాలి సంప్రదాయం అంటే గురుశిష్య బోధ పూర్వం నుంచి ఏ విధంగా అయితే వస్తు ఉందో మనకు ప్రవాహ రూపంలో వస్తు ఉందో అది సంప్రదాయం అంటే అసంప్రదాయ విత్ సర్వశాస్త్రవిపి మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ గీతాభాష్యం అంటారు మళ్ళీ శంకరాచార్య స్వామి అసంప్రదాయ విత్ బోధించడం తెలియదు అనుకోండి వారి దగ్గర శాస్త్రం ఉంది ఈ నోస్ శాస్త్ర మొదలు పెడితే అన్ని అప్పజెపుతూ పోతాడు శ్లోకాలు అప్ప చెబుతాడు పద్యాలు అప్ప చెబెతాడు మనకు అనిపిస్తూ ఉంటది అబ్బా హీజ్ లైబ్రరీ అని పేస్ట్ అన్నాడు మూర్ఖుడని వదిలేసేయమన్నాడు అర్జున్ ఏవ ఆ మూర్ఖవత్ ఏవ సర్వ శాస్త్రవి అపి సమస్తమైనటువంటి శాస్త్రాలు తనకు తెలిసి ఉండినా మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ అతన్ని వదిలిపెట్టేయాలి శాస్త్రజ్ఞ అపి ఎందుకని అసంప్రదాయవిత్ సంప్రదాయం ఎట్లా తెలియదు గనక బోధించడం ఎట్లాగో తెలియదు గనక కాబట్టి శాస్త్రాన్ని తెలిసి ఉండడమే కాదు అందువల్ల గురువు వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ఉండాలి శ్రోత్రియుడు కూడా అయి ఉండాలి అంటే శాస్త్రాన్ని తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని శ్రోతకి ఏ విధంగా అందించాలనో ఆ మార్గం తెలిసినటువంటి వాడు అయి ఉండాలి అప్పుడే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ సంప్రదాయం తెలిసి ఉండాలి సంప్రదాయం తెలిసినటువంటి వాడు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది శాస్త్రాన్ని బోధించేటువంటి వాడు శాస్త్రి సంప్రదాయం తెలిసి కాబట్టి శాస్త్ర రక్షణ ఎంత ప్రధానమో శాస్త్రీ రక్షణ కూడా అంతే ప్రధానం అంతేదా సైన్స్ ఎంత ప్రధానమో సైంటిస్ట్ ఎంత ప్రధానం వాడు ఉంటేనే కదా విషయం అందువల్ల ప్రభుత్వం ఉందనుకోండి ప్రభుత్వం సైంటిస్ట్ పోషిస్తుంది ఎందుకని కొత్త కొత్త పరిశోధనలు తీసుకొని వస్తున్నాడు గనక అవన్నీ కూడా ఆ వనరులన్నీ కూడా సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నాయి గనక అదే జ్ఞానం విషయంలో అటువంటిది అందించేటువంటి వాడు శాస్త్రి గురు శాస్త్రాన్ని రక్షించుకోవడం అంటే శాస్త్రోక్తమైన ధర్మాన్ని రక్షించుకోవడం శాస్త్రోక్త ధర్మాన్ని రక్షించుకోవాలంటే శాస్త్రి రక్షింపబడాలి గురు ఎందుకని అతను ఉంటేనే మనకు అర్థమవుతాయి ఇంకొక విధంగా అర్థమయ్యే అవకాశం లేదు కనుక అందుకని ప్రభుత్వాలు అయితే సైంటిస్టులు పోషిస్తే సమాజం గురువులను పోషిస్తూ పోద్ది ఎందుకని సమాజానికి జ్ఞానం అవసరం ప్రభుత్వానికి అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం వాళ్ళ సరిపోతుంది సమాజానికి అవసరం అందువల్ల సమాజం పోషిస్తూ కాబట్టి ఈ శాస్త్ర రక్షణ భవతు అన్నప్పుడు శాస్త్రవోక్త ధర్మరక్షణం ఒకటి శాస్త్రీ రక్షణ కూడా ఒకటి కనుక దాన్ని బోధించేటువంటి గురువుని కూడా మనం రక్షించుకుని పోవాలి అప్పుడే మనకు సరైనటువంటి సత్యం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు సూత్రం అన్యాశ్రయాణం త్యాగ అది జరిగిన తర్వాత కూడా అది జరిగిన తర్వాత కూడా ఇది నిశ్చయం అన్య ఆశ్రయాణం త్యాగ కాబట్టి పరమేశ్వరుని వేరైనటువంటి ఆశ్రయ స్థానాలు మనకి ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ వదిలిపెట్టేసిన తర్వాత అది నిశ్చయం నిశ్చయ దార్ఢ్యాత్ ఏదో మామూలుగా నిశ్చయం చేసుకుని మళ్లీ దాన్ని స్టార్ట్ చేయడం కాదు దార్ఢ్యం దార్ఢ్యం అంటే దృఢస్య భావ దార్ కాబట్టి దాన్ని దృఢమైనటువంటి నిశ్చయం ఫర్మ కన్విక్షన్ ఇంకా మళ్ళీ రెండవ ఆలోచన లేదు విలుదిరిగి చూసినటువంటి ఆలోచన లేదు కాబట్టి అన్యాశ్రయాణం త్యాగ అనేటువంటి అనన్య భక్తి ఏదైతే ఉందో దాని నిశ్చయం చేసుకున్న తరువాత ఊర్ధ్వం దృఢంగా దృఢశ్వభావ దృఢంగా నిర్ణయం చేసుకున్న తరువాత ఊర్ధ్వం అప్పటికి కూడాను ఊర్ధ్వం అపి అప్పటికి కూడా అంత నిశ్చయం చేసుకున్నప్పటికి కూడాను శాస్త్ర రక్షణం భవతు శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి అవకాశమే లేదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత కార్య అకార్య ఇది చేయాలి అది చేయకూడదు అనేటువంటి విషయంలో మనకు ఒక దిశానిర్దేశం చేయడం అనేటువంటిది శాస్త్రానికే సంబంధించిన విషయం గనక కార్యకార్య వ్యవస్థిత తస్మాత్ శాస్త్రం ప్రమాణం నీకు శాస్త్రమే ప్రమాణము ఎందుకని శాసనాత్ శంసనాత్ ఇతి శాస్త్రం మళ్లీ డౌట్ ఎక్కడ ఉండదు శాస్త్రం ఇస్తే శాసించి మరీ చెబుతుంది ఒక రాజ శాస్త్రం ఎట్లాగైతే ఉంటుందో దాన్ని ఎట్లాగైతే మనం పాటించాలనో శాస్త్రాన్ని కూడా అలాగే పాటించాలి ఇది కేవలం ఎవరో ఊహించి రాసినటువంటిది కాదు శాస్త్రం అనేది ఇది ప్రమాణం గనుక యుగ యుగాలుగా తరతరాలుగా మనకు అందుతూ ఉంది కర్ణ పరంపర గనక చెవి నుండి చెబికి చెవి నుండి చెబికి అందుతూ వచ్చింది కనుక ఆ సంప్రదాయాన్ని బట్టుకుని మనం చెల్లించాలి తప్ప మరొక మార్గం లేనే లేదు కనుక భవత నిశ్చయ దార్యాత్ ఊర్ధం శాస్త్ర రక్షణం శాస్త్రూ స్వామీజీ ఒకవేళ శాస్త్రాన్ని వదిలేస్తే నాకు శాస్త్రం చెప్పింది ఇష్టం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇది కదా వ్యవహారం శాస్త్రం ఎందుకు నేను చెప్పింది నేను ఆయన చెప్పింది నేను ఎప్పుడో ఉన్నాడు ఆయన చెప్పింది నేను ఆయన ధరించాడో లేదో ఎవరికి తెలియదు అర్థమైపోయిందే ఈ అంత పరంపర న్యాయం అయిపోయింది ఇప్పుడు అందుకని ఒకవేళ కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టేసి శృతిని వదిలి మతిని పట్టుకుని పోయినాడు వాడు ఏమవుతాడు దుర్మతి వాడిని పట్టుకుంటే ఇంక అందరు పోవడమే నారదండి చదే అంటున్నాడు అనుభవంలో నుంచి ఆయన ఒకవేళ శాస్త్ర రక్షణమే గనక జరగకపోయిందే శాస్త్రోక్త ధర్మ రక్షణ జరగకపోయిందే శాస్తోక్త విధానంలో గనక నువ్వు జీవితాన్ని కొనసాగించలేదా ఏమవుతుందో తెలుసా నెక్స్ట్ అన్యథా పాతి చిన్న పిల్లవాడు తండ్రి నడుస్తూ ఉంటే తండ్రి చేపట్టుకుని నడుస్తాడు యాక్చువల్గా వాడు నడవడానికి శక్తి ఉండదు సామర్థ్యం ఉండదు చిన్న పిల్లవాడు తల్లి పట్టుకొని నడిపిస్తుంటు అండి అంటే వాడు కాళ్ళు వేయడం కూడా మెల్లమెల్లగా వేస్తాడు అట్లా అంటే ఇంకా రాల నడక రాలా నడక రానటువంటి వాడిని తల్లి పట్టుకొని కాని తండ్రి పట్టుకొని గాని నడిపిస్తూ వాడు తప్పటి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు ఒక నాలుగు అడుగులు వేసిన తరువాత నేను వేస్తున్నానని వదిలేశాడు అనుకోండి వాడు ఆ పట్టుకున్న తల్లిని కాని తండ్రిని కాని వదిలేస్తే ఇంకా ఆయనకి మిగిలేదేంటి కింద పడ్డమే మనం చూస్తానే ఉంటాం పిల్లల్ని ఇట్లా వాడు వదిలేడంటే పడిపోతాడు అంత కాబట్టి శాస్త్ర రక్షణ భవతు అన్యథ ఒకవేళ గనక వదిలిపెట్టడం జరిగిందనుకోండి శాస్త్రాన్ని వదిలిపెట్టి ఈయన స్వేచ్ఛగా తన మనసు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి గనక ప్రారంభిస్తే పాతిథ్యశంకయ పతనమైపోతాడు తప్ప మరొక విధంగా ముందుకెళ్లే అవకాశమేం లేదు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశమే లేదు ఉత్సృజ అర్జున ఎవడైతే శాస్త్రం ఉత్స భగవద్గీత శాస్త్రాన్ని వాడు విస్మరించి విడిచిపెట్టి కామకారమకారత వర్తతే వాడికిష్టం వచ్చినటువంటి రీతిల్లో ఏదైతే వాడికి ఇష్టంగా ఉందో దానినే ఆచరిస్తాను అని శాస్త్రాన్ని విడిచిపెట్టి ఎవడైతే ఆ విధంగా చరిస్తూ ఉండాడో న అవాప్నోతి సహా సిద్ధిం అవాప్నోతి అంటే పురుషార్థం సిద్ధి ఇక్కడ పురుషార్థ యోగ్యత మోక్షాన్ని పొందడానికి అంటే చతుర్విధ పురుషార్థాలు కదా ధర్మార్థ కామ మోక్షాలు అందులో మోక్షాన్ని పొందడం ఏదైతే ఉందో అటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికి యోగ్యతను కోల్పోతాడు అయోగ్యుడైపోతాడు అదే స సిద్ధిం అవాప్నోతి నం పరాగతి వాడికి ఈ లోకంలో సుఖం లేదు అస్మిన్ లోకే పరలోకంలో కూడా సుఖం లేదు కాబట్టి ఎప్పుడూ సుఖపడలేడు కనుక యహ ఎవడైతే శాస్త్రం ఉత్స వర్తతే కామకారత కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను గనక జీవిస్తానని గనక అన్నాడు అనంటే వీడి మనసులో అంత జ్ఞానం లేదు గనక అర్జున అటువంటి వాడు ఎక్కడో ఒకచోట పతనం అయిపోతాడు తప్ప మరొక మార్గమే లేదు కాబట్టి శాస్త్రమేవ శరణం శాస్త్రాలు అనేకం ఉన్నాయి స్వామీజీ అటు ఇదో జ్యోతిష్ శాస్త్రానికి పట్టుకు నీకు జ్యోతిషం కావాలని చెప్పించుకో ఇది వేదాంత శాస్త్రం శాస్త్రమేవ శరణం అంటే శృతిరేవ శరణం శృతిరేవ శరణం అంటే వేదాంతమేవ శరణం ఇంకా ఇంకో రెండో మార్గమే లేదు కాబట్టి ఉపనిషత్తులు ఏదైతే బోధిస్తున్నాయో ఆ మార్గంలో పోతే తప్ప ఎవరికి మోక్షం కావాలి అనుకునేవాడి జ్యోతిషం కావాలన్నా వేదంలోనే ఉంది పోవచ్చు కర్మకాండ కావాలన్నా వేదంలోనే ఉంది కాబట్టి వేదం ఇవన్నీ అందిస్తుంది కానీ వేదంలో చివరి భాగం వేదాంతం ఉంది ఉపనిషత్తులు మోక్షం కావాలి మోక్షమే భూయాత్ ఇది ఇచ్చా నాకు మోక్షం ఒక్కటే కావాలని ఎవరైతే అభిప్రాయపడుతున్నాడో వాడికి వేదాంతమేవ శరణం ఇంకొక మార్గం లేనేలేదు అర్థమవుతుందే ఇప్పుడు మనకు అనిపిస్తుంటది నిజమే స్వామిజీ శాస్త్రం చెప్పినట్టుగా విని కేవలం పరాభక్తిలో జీవిస్తున్నాం అనుకోండి లోక వ్యవహారం ఎట్లా ఇట్లా అంటూ ఉంటారు కేవలం ఆ గోపికల్లాగా గౌరంగుడిలాగా సుధాముళ్ళలాగా ఇట్లా జీవిస్తూ ఉంటే ఉద్యోగాలు ఎట్లా ప్రాక్టీస్ ఎట్లా ఇవన్నీ ఎట్లా స్వామిజీ అవి ఉండాలి అది ఒక చెప్తున్నాడు ప్రాక్టికల్ ఎంతవరకు ఉండాలి అది సీనం లో భోజనాది వ్యాపార ఆ శరీర ధారణవధి అక్కడ సంధి లోక అపి లోకోపి లో అపి ఈ లోకంలో నువ్వు చెరిస్తూ ఉన్నప్పటికీ నంబర్ వన్ లోక్యవహారం సాగుతూ ఉన్నప్పటికీ నంబర్ టూ తావదేవ అది తావత్వ తావత్ అంతవరకే తావత్ అంతవరకు ఏవ ఏవకరం ఎక్స్టెంట్ అంతే అంతవరకే అది దాని అర్థం తావత్ అంతవరకే అంటే ఓన్లీ దట్ మచ్ అంతవరకే చెప్తాను ఎక్స్ప్లెయిన్ అదే సూత్రం అంటే తావత్తు బట్ భోజనాది వ్యాపార ఆ శరీర భోజనాది వ్యాపార కాబట్టి భోజనం చేయడము ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆ శరీర ధారణావధి దేహం ఉన్నంత వరకు తప్పదు ఎవరికైనా అవునా ఏ కొందరు అన్నచ్చు అవన్నీ జరిగే పనులు కావు ఊరికే ఉన్నాయి సమాజంలో ఆయన ఆరు నెలల నుంచి భోంచేయలేదు ఏ సంవత్సరం నుంచి భోజనం చేయలేదు వింటున్నాను ఇటీవల కొంత ఏమో అబ్బా నేను అవన్నీ ఐ డోంట్ బిలీవ్ అవన్నీ బిలీవ్కి సంబంధించిన వ్యవహారాలు ఎందుకంటే సైన్స్ మళ్ళీ ముందు వచ్చి నిలబడుతుంది అంటే ఆహారం లేకపోతే వాడికి పోషక పదార్థాలు లేకపోతే వాడు ఎట్లా తయారవుతా ఉన్నాడు ఎట్లా జీవిస్తూ ఉన్నాడు అసలు బ్లడ్ తయారు కాదు కదా బ్లడ్ తయారు కాకపోతే ఏ సెల్ పనిచేస్తుంది ఇవన్నీ కూడాను సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మెడికల్గా ఆలోచించినప్పుడు ఈ నాన్ అంతా ఎవడ యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆయన రెండు మూడు సంవత్సరాలుగా భోజనమే చేయడం లేదండి ఆయన ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలిసి భోజన చేయడం లేదన్నది అంతే ఇంకేం అంతే ఇంకేం లేదు కారణం ఏంటంటే దేహం కూడా పెరుగుతుంది అది తమాషా నాలుగు సంవత్సరాల నువ్వు మూడు మీకెందుకు మీ వ్యక్తిగతం జీవితంలో చూసుకోండి ఏదైనా చిన్న జ్వరం వచ్చి నాలుగు రోజులు మీరు భోజనం చేయకపోతే అప్పుడే చూసినప్పుడు అంతా అడుగుతాడు ఏదో సన్నబడిపోయావని మరి రెండు సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా ఉంటే అంతకు ముందు ఆయన సాధువు కాకుండా ఉన్న ముందు డెబ్బై కిలోలుంటే ఇప్పుడు నూట ఇరవై కిలోలుంటే ఏమని అర్థం చేసుకోవాలి దాన్ని ఎట్లా తయారవుతా ఉందని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు సైంటిస్ట్ను ఒక డాక్టర్ని అడిగితే చెప్తారు ఇవంతా కూడా కలియుగంలో ఎన్నో ఉంటాయి వాటిలో ఇదొకటి అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి దేహంన్నంత వరకు భోజనాది వ్యాపారాలు తప్పవు సార్ ఏ తప్పేముంది రమణ మహర్షి భోజనం ఎవరైనా భోజనేస్తారు ఏమి షిరిడీ సాయిబాబా మహాజ్ఞాని అంటున్నారు కదా మరి ఆయన కూడా బిచ్చానికి పోయినాడు కదా షిరిడిలో ఆ రోజుల్లో అంటే ఏమని భోజనం కావాలి కదా ఆయనకు కూడా అవసరం అయ్యింది కదా దట్స్ ఆల్ రైట్ రమణ మనిషి భోజనం చేసేవాడు భోజనం వద్దని నువ్వు ఎందుకనాలా నేను దేహం గనక అదే ఆ విషయం చెప్పు దేహానికి భోజనం కావాలా ఇవు శీతోష్ణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో వస్త్రాలు కావాలా ఇవ్వం అవుతుంది ప్రాణధర్మం అది నీ ధర్మం కాదు నువ్వు ఆత్మవన్నీ నీకు తెలియపోవడం వల్ల ఈ యాతనలన్నీ వస్తున్నాయి అది ప్రాణధర్మం కదా కుక్క అరస్తా ఉంది అన్నం పెట్టావు ఇది చలికా బాధపడతా ఉంది దేహం వస్త్రం ఇచ్చావు ఏం తప్పేంటున్నాను నేను నువ్వు అది కానప్పుడు ఏం జరిగితే ఏమి ఇవన్నీ కూడా అర్థం కాకపోవడం వల్ల జరిగే వ్యవహారాలు కనుక ఎంతవరకు భోజనం చేయొచ్చు అదే తమాషా దేహం ఉన్నంత ఆ శరీర ధారణావధి శరీరాన్ని నువ్వు ఎంతకాలం అయితే ధరించి ఉన్నావో అంతవరకు ఆ శరీర ధారణావధి భోజనాది వ్యాపార భోజనం అన్ని కూడా చేస్తూ ఉండాలి ఎట్లాగైతే శరీరం ఉన్నంత భోజనం చేస్తూ ఉండాల్సిందే తప్పదు నాచురల్ అట్లాగే భక్తి కలిగినంత వరకు లోక వ్యవహారం తప్పదు లోక వ్యవహారం తప్పదు సార్ చెప్పండి కాబట్టి లోకంలో ఉన్నాం కనుక లోక వ్యవహారం ఉంటుంది అనన్యభక్తి కలిగినంత వరకు ఆ తర్వాత ఊడిపోద్ది అది వేరే విషయం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఆ లోక లోక వ్యవహారం ఎంతవరకు ఉండాలనేది ప్రశ్న అందువల్ల తావదేవ అంతవరకే టు దాట్ ఎక్స్టెంట్ ఎంత అవసరమో వరకే ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఈ దేహం ఉంది దేహాన్ని మనం సంరక్షించుకోవాలి అవునా కాదా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం నువ్వు దేహం కాకపోవచ్చు కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి దేహం ఉండాలి కదా ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం కావాలి నువ్వు సాధనలు ఆచరించాలి నువ్వు సాధనలు ఆచరించాలంటే దేహం ఉండాలి దేహం ఉంటే లాభం అది ఆరోగ్యంగా కూడా ఉండాలి అది అనారోగ్యానికి గురిందని కూడా ను సాధన చేసే అవకాశం లేదు కాబట్టి వరకే టు దట్ ఎక్స్టెంట్ అదే తావదేవ కాబట్టి లోక వ్యవహారంలో ఉండి ఏదైతే మనం ఊహిస్తూ పరాభక్తిని దాంట్లో చరించాలి అని అనుకుంటూ ఉండినా శరీరం ఉంద గనక భోజనాది వ్యాపారాలు తప్పవో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడాను అంతవరకే ఉండాలి ఎందుకని అంతకు మించి మనసులో అవి మనసులో అవి గనక చేరిపోతే పరాభక్తిలో మనం అభివృద్ధిని సాధించే అవకాశం లేదు అది ఇంపార్టెంట్ అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి శరీరం ఉంది గనక శరీరాన్ని మనం కాపాడుకోవాలి ఒక ఇంట్లో ఉంటాము అంత మాత్రం చేత ఆ ఇళ్లు మనం కాదు అది రెంటెడ్ హౌస్ అది అది అద్దెకొంప అద్దెకొంపలో మనం ఉన్నాము ఎందుకంటే సొంతిల్లు అంటే మనకి లేదు గనక మన సొంతిల్లు ఏదంటే ఆత్మే మనకు అది అర్థం కావడం లేదు కనుక ఈ అద్దెకొంపలో ఉన్నాం అద్దెకొంపలో ఉన్నాం గనక బాడుగు ఇవ్వాలి అద్దె కట్టకుండా కొంపలో ఎట్లుంటాము అద్దె ఇవ్వాలి గనక అద్దె ఎంతో చెల్లించాలి ఉదయం ఒకసారి చెల్లించాలి మధ్యాహ్నం ఒకసారి చెల్లించాలి రాత్రి ఒకసారి అంతేగాని ఉదయం లేచిన సాయంత్రం వరకు అద్దే చెల్లిస్తుంటారు ఎవరన్నా అది ఎంత అవసరం తావదేవా అది అలా భోజనం భోజనం అవసరం ఆ శరీర ధరణ అది ఆ శరీర ధారణావది భోజనాది వ్యాపారీరధారణావది దేహం ఉన్నంత వరకు శరీరం ఉన్నంత వరకు తప్పదు ఇది కదా కాబట్టి భోజనం పెడుతూనే ఉండాలి అంతేగాని ఏ రోజైనా ఒకటే కదా అంటాను ఏ నెల ఇప్పుడు ఫిబ్రవరిలో ఎంత రెంట్ ఇస్తామో సెప్టెంబర్లో కూడా అంతే కదా పెంచకపోతే అంతే కదా స్వామిజీ ఫిబ్రవరిలో ఇంత ఏప్రిల్లో ఇంత ఇస్తానంటుకుంటావా అతను అడుగుతాడా అనిపిస్తావా రెండూ లేదు ఈరోజు భోజనం చేస్తాను పండగ రోజు స్వామిజీ ఆహా పండగైతే ఏంటి పండగ భక్ష్యాలు అమ్మోయి అందుకని ఆ రోజు ఎవరు పిలిచినా పలికే అవకాశమే లేక పాపం పక్కింటి వచ్చి కూడా మేము కూడా లడ్డు చేసుకున్నామండి ఒకటి దినండి అంటే లేదండి ఎందుకంటే నోరు తెలిస్తే కనపడతా ఉంటుంది లోపలి ఈయన ఏం తినిపోయింది అంత తినాల్సిన అవసరం ఏమొచ్చిందని రోజు ఎట్లాగైతే శరీరాన్ని కాపాడుకోవడానికి భోజేస్తున్నాము ప్రతి నెల ఎట్లాగైతే రంట్ ఇస్తున్నాము ప్రతిరోజు ఎట్లాగైతే భోంచేస్తున్నాము తావదేవా అది పాయింట్ అంతవరకే అంతవరకే సార్ తావత్ ఏవా వినియోగం దేహాన్ని వినియోగించుకుంటున్నాం అంతేగాని అది నేను అనుకున్నప్పుడు దానికి రుచికరమైన పదార్థాలు పెట్టాలా ఇప్పుడు దేహ సంరక్షణార్థమే కదా భోజనం భోజనాది వ్యాపారాలు దేనికి ఈ దేహం నిలబెట్టుకోవాలి గనక భోంచేయకపోతే దేహం ఉండదు గనక ఆహార పానీయాలు అవసరం గనక పానీయం కూడా ఎందుకు అవసరం అంటే ప్రాణధర్మం గనక ఆకలితప్పులు మనిషికి ఉన్నాయి గనక వాటి మధ్యలో మనం భక్తి కూడా చేయలేం గనక అర్థమవుతుంది అటువంటి పరిస్థితుల్లో తావదేవ ఎంతవరకు అయితే అవసరమో ఈ దేహానికి అంతవరకు చేసుకుంటూ పోవడమే ఇప్పుడు మనం లేదు కదా అది అది ఫోన్ తింటే వచ్చింది ఏమిటి సమాజం మీకు మరి నాకు కాదు శాస్త్రం ఇప్పుడు తింటే ఏంటంటే చెప్తాను తింటే ఏంటో ఇప్పుడు కొందరు చూడండి తమాషా ఉదయాన్నే టిఫిన్ చేసేస్తారు ఫుల్గా ఆకలి కూడా ఉండదు తొమ్మిదిన్నర పదికి విపరీతంగా వర్షం వచ్చేసింది అనుకోండి చల్లగా గాలులు వీస్తూ ఉంటాయి కూర్చొని ఉంటానికి ఆఫీసు పోయేది కూడా ఏం లేదు టీవీ ఒకటి ఉంటుంది దాన్ని పెడతారు పెట్టేటప్పుడు సెలవులు ఇచ్చారంటారు సెలవు ఇచ్చారు హాలిడే కనుక ఇప్పుడు కూర్చొని అప్పుడు అంటాడు భార్యతో చల్లగా ఏమన్నా తింటామా ఓ చల్లగా ఉండడానికి తినడానికి వాటిస్ ది కనెక్షన్ ఇప్పుడు నువ్వు భోంచేసావు టిఫిన్ చేసావు శుభ్రంగా ఐదు ఇంటిలో మూడు వడలు రెండు దోచలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చిందని ఏమన్నా తింటామా ఏం తింటే బాగుంటుంది చూడండి తమాషా ఆవిడ వండ్ల గారెలు అయితే బాగుంటాయండి ఇతను పక్క వడైతే బాగుంటుంది ఇంకా మళ్ళీ అక్కడ పోచి ఎందుకు చెప్తున్నానంటే పోంచేసేసాం కదా తావదేవా మళ్ళీ మధ్యాహ్నం భోంచి వర్షానికి వేడివేడిగా రుచికరమైన పదార్థాలు తినడానికి ఇదంతా ఆసక్తి కదా కదా తింటే నష్టమేంటి స్వామి అంటారు తింటాడు కదా ఇది అలవాటుగా మారుతుంది అంతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో ఒకటి తింటామా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకేంది సాధన అంటే ఇది ఎగ్జాంపుల్ అంతే ఇంకా అన్ని విషయాల్లో ఇట్లాగే ఉంటుంది దేంట్లో కూడాను ప్లీజ్ అతిగా పోకూడదు యుక్తంగా ఉండాలి కానీ అతిగా ఏది ఉండడానికి అవకాశం లేదు ఏది ఎంత ఎందుకని మనకు జీవితంలో ప్రధానమైనటువంటి అవసరం మోక్షం అదే నీకు పరాభక్తి నువ్వు భక్తుడు ఎప్పుడైతే మనలో భక్తి ఉందో దాంట్లో రుచే గానీ మరొక దాంట్లో ఉండేందుకు అవకాశం లేదు కానీ ఇవి కూడా అవసరమై ఉన్నాయి కనుక ఇవి లేకపోతే మన జీవనయాత్ర కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఎంతవరకు ఉపయోగించుకోవాలనో తావదేవా అంతవరకు ఉపయోగించుకోవాలి తప్ప అంతకు మించి పోవడానికి అవకాశం లేదు ఎంత తినాలనో అంత తినాలి భోజనం సరేనా డ్రస్ ఇంకన్నిటికీ వర్తిస్తుంది డ్రెస్ ఎంత అవసరం అంతవరకు వేసుకోవాలి అంతే లేదు సార్ నేను నాలుగు వేల రూపాయలు కావాల సఫరీ సఫరీ ఉంటే కానీ సఫరీ చేయనంటే దానివల్ల ఏమైపోతుంది ఇంకా రాను రాను రాను అంతటితో ఆగదు ఇంకా రకరకాలైనటువంటి ఆభరణాలు మొదలుకొని అన్ని తయారైపోతా ఉంటాయి ఇది అన్ని దేనికోసం ఎవరిని నువ్వు అలంకరించేది దేహాన్ని నీకు కావాల్సింది దైవం ఇప్పుడు దైవ పూజ దేహ పూజ తయారైపోయింది అందువల్ల ఎక్కడ దారి తప్పినా తావత్ ఏవా అంతవరకే ఉంచుకుంటే హాయిగా ఉంటుంది ఏమాత్రమైనా కొద్దిగా మితిమీరి పోయినామో ప్రపంచం లాగుతుంది అది ఇంపార్టెంట్ కాబట్టి భోజనం విషయంలో దేహం విషయంలో ఉంటాము డ్రెస్ విషయంలో కూడా ఉండాలి నిద్ర కూడా నిద్ర నిద్రపోవడం అది ఒక పద్ధతి కొందరు అట్లా కాదు ఏమీ పనేలేదు పడుకుంటాం కొసేపు పడుకోవడానికి కూడా ప్లాన్ అవసరం అది ఎలాగో తప్పదు కదా ఒకరోజు శాశ్వతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి కాబట్టి టైం ఉంది ఈ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తామా ఎందుకని అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి గనక దివ్యమైనటువంటి పరిమళాల్ని మన బుద్ధిలో దించుతాయి గనక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం లేదా జపమాల తీసుకొని కొంతసేపు జపం చేసుకుంటాం కొంతసేపు ధ్యానం చేసుకుంటాం ఎప్పుడేం ధ్యానం స్వామి చేయి కొంతసేపు జపం చేసుకో ఎప్పుడేం జప స్వామి కొంతసేపు సంకీర్తనం పక్కింటి వాళ్ళకి నిద్ర లేకపోయినా పర్లేదు అర్థమవుతుంది అధ్యయనం చేయి లిఖిత జపం చేసుకో కనుక భగవ మనకు టైం ఉండేటప్పుడు ఆ టైంను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంతవరకు తావత ఏవ అం ప్లీజ్ ఇప్పుడు చూడండి ఏమైపోయింది పూర్వ రోజుల్లో ఉదయం లేచారంటే అంటే నేను తప్పు పట్టడం లేదు ఓకే మీకు చెప్తున్నా ఉద లేవగానే ఏదో పూజ పురస్కారం అని అనేవాళ్ళు ఆ ఉదయాన్నే లేవడం లేవగానే చెట్ల దగ్గరకు లేవో స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత చెట్ల దగ్గరకు వెళ్ళి మొక్కల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొని రావడం స్వామికి ఆతి ఇది పద్ధతి ఉండదు ఇప్పుడు ఏమన్నా కనపడుతుందే లేదు లేదు సత్సంగాల్లో కూడా లేదు నేను అడుగుతాను కొందరిని నేను ఉదయం చేయడం లేదు స్వామిజీ సాయంత్రం చేస్తాను ఎందుకని ఉదయం చేయడం లేదు ఉదయం పవిత్రంగా ఉంటుంది కదా ఎందుకు చేయకూడదు మంచి వాతావరణం కాదు అని ఉదయం కొద్ది జాగింగ్ అది దేనికి ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఎంత ఎంతవరకు ఇప్పుడు ఏమైపోయింది తెలిసి అంత దేహ దృష్టి పడిపోయింది కనుక ఉదయం లేచని మొలుకొని నడవడము పరిగెత్తడము అది చేయడము ఇది ఎందుకంటే ఉండాలా ఉండాలా ఉండాలా ఈ దేహం ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అవసరం లేదు సార్ తావదేవా నీకు కావాల్సిన ఆరోగ్యం కదా ఆరోగ్యానికి పది పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్ చాలు ఎవరికైనా సరే మొత్తం వచ్చేస్తుంది దాంట్లో ఇంక్లూడింగ్ ప్రాణాయామ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు సార్ ఇప్పుడు ప్రాణాయామం చేశారు ప్రాణాయామం ఎంతసేపు చేస్తావు నువ్వు మూడు ఆవర్తాలు చేస్తే సరిపోదు అంతకు మించి వేస్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నావు ప్రాణాయామం నువ్వు కనుక మూడు గంటలు చేస్తే మూడు గంటలకు చేస్తే ఇంకో పది సంవత్సరాలు నీకు వయసు పెరగదు దేనికి కాకి కూడా పెరగదు కదా ఎవడైనా నీకు చెప్పింది ఇప్పుడు అన్నిటికదే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులనే పోతే ప్రాణాయామం చేయమంటే మోకాళ్ళ నొప్పులకి ప్రాణాయామానికి ఏమి సంబంధం ఇంకా ఆర్థోపిడిషియన్ ఏం కావాలి పాపం ఏది సంవత్సరాలు డాక్టర్ చదువుకొని వస్తే నువ్వు ఒకసారి గాలి బీరి మొత్తం పోతుంటే ఎవరికి గాలి తీయాలని నాకు అర్థం కావడం ఎందుకంటే ఇవన్నీ కూడాను ఎటు పోతా ఉంది సమాజం అంత అవసరం లేదు మూడు ఆవర్తాలు ఆవర్తం అంటే ఏంటంటే ఈ పక్క నుంచి తీసుకొని ఈ పక్కకు వదులుతావు కాదు అట్లా ఐదు సార్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు వదిలి మళ్ళీ అటు నుంచి ఇటు ఐదు సార్లు వదిలితే ఆవర్తం అటువంటి మూడు ఆవర్తాలు చేస్తే సరిపోద్ది నాలుగున్నర నిమిషంతో అయిపోద్ది కొద్ది మధ్యలో కనుక చేస్తూ ఉంటే ఐదు నిమిషాలు అవుద్ది అంతకన్నా ఇంకేం లేదు ఆ మాత్రం ప్రాణాయామం చాలు కొద్ది సింపుల్ ఎక్సర్సైజెస్ చాలు మాత్రం చేసుకొని భగవత్ సేవలో ఉండకుండా ఉదయాన్నే పోలోని పోయి తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చి వచ్చి అలా పడిపోయి కాఫీ తీసుకుని రా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కన్సంప్షనే అర్థమవుతుంది ఇప్పుడు అక్కడేమో ఖర్చు పెట్టి వచ్చాడు మళ్ళీ ఇక్కడ అంతా కన్సంప్షనే కదా ఊరికే పదిసార్లు ఇట్లా అన్నారంటే కాఫీ కావాలండి దాంట్లో ఎనర్జీ ఎక్కువ కన్సంప్షనే జరుగుతుంది కానీ అర్థమవుతుంది ఖర్చు పెట్టేది ఏమి కనపడడం లేదు కనుక ఇవన్నీ కూడా నువ్వు రాను రాను ఇవన్నీ పెరిగిపోయినాయి ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా వెలిగిపోయి ఎందుకంతెందుకు నువ్వేమైనా ఒలింపిక్స్ పోతావా ఎందుకని అంత అవసరం ఏముంది ఏమవసరం లేదు మనిషి బ్రతకడం ఎంతకాలం బ్రతకాలా ఎవరైనా చెప్పారా అయ్యా నువ్వు కనుక ఇవి చేస్తే వంద సంవత్సరాలు బాధ నేను చెప్తాను మహామహావాళ్ళు ఈ యోగాలు ఇవ్వగాలనే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన నేను అర్థమైంది బాగా అదే అంట చాలా ఆరోగ్యంగా ఉండేవాడు అండి ఎంత సన్నగా ఉండేవాడు అండి ఎన్ని ఆసనాలు వేసేవాడు అండి ఏమైందయ్యా తప్పని చనిపోయాడండి నేను ఉదయ శతం దీర్ఘమాయుహో శాస్త్రం చెప్పింది ఒక మనిషి యొక్క జీవితం వంద సంవత్సరాలు అన్నది అది శతాయుష్మానుభవ నాయన వంద నువ్వు శతాయుష్మానుభవ వంద సంవత్సరాలు ఎందుకో తెలుసా దీర్ఘాయువు అది దీర్ఘాయుష్మానుభవం అంటే మనం అంటే దీర్ఘాయుష్మాన్ అంటే దీర్ఘాయుష ఎంత కాలం స్వామిజీ ఎంత ఉండాలా శతం దీర్ఘమాయుదం అన్నది వంద సంవత్సరాలు అందువల్ల ఏ ఓ పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మానుభవా ఎందుకని మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి శాస్త్రాన్ని చెప్తూ ఉంది ఉపనిషత్తు చెప్తూ ఉంది కుర్వన్ నివేహ కర్మాణి జి జీవిషేత్ శతం సమాహ శతం సమాహ వంద సంవత్సరాలు ఈశావాసో ఉపనిషత్తు నైనా ఇక్కడ సద్భావూరితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ వంద సంవత్సరాలు నువ్వు జీవించు అని శాస్త్రం చెప్తూ ఉంది ఉపనిషత్తే చెప్తూ ఉంది పెద్దల దగ్గరికి వెళితే మహాత్ముల దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మ అని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఒకవైపు శాస్త్రం చెప్తూ ఉంది ఒకవైపు మహాత్ములు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎవరు చెప్పండి గుండి మీద చేయబెట్టుకుని వంద సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పమనండి ఎవరినైనా ఎవరు బ్రతుకుతున్నారు వంద సంవత్సరాలు ఒకవేళ బతికినా ఎట్లా ఉంటుంది బ్రతుకు అర్థం చేసుకోండి ఏదో రేర్ ఎక్సెప్షన్ పాయింట్ వన్ పర్సెంట్ దాన్ని తీసే ఎక్సెప్షన్ ఎప్పుడు తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం అనుకోవచ్చు ఉంటాయా అవి దీర్ఘాయుష్మానుభవాలన్న మాత్రమా ఈ దేహాలు నిలుస్తాయాలు కళ్ళ కళ్ళలాడే శతమా నయనాలూ సుస్థాయా పది కాడే పాలూ కాలూ కాలే మనసార స్గసు మనసార స్గసు గాలి ఒక చోట నిలుచునా చోట నిలుచునా వయసైనా అన్ను తేల్లే మనసాసా సోగసుకల కాలము మనసంటే ఒక చోట ఉండదు ఆ గాలి బీల్చుకొని బ్రతికేటువంటి ఈ దేహం మాత్రం ఉంటుందో చెప్పండి చెప్పండి ఆ గాలి బీల్చుకోలే కదా మనం బ్రతుకుతున్నాం అది ఎట్లాగైతే ఒక చోట ఉండదు కేవలం దాన్ని ఆధారం చేసుకుని ఈ జీవితం కొనసాగుతూ ఉంది ఈ దేహం గాలితోనే ఇది కదులుతుంది కనుక ఒకరోజు గాలిలో కలిసిపోద్దు అంతకన్నా ఇంకేం లేదు అది ఎప్పుడు మనకు తెలియదు ఇది ఎక్సర్సైజుల మీద ప్లీజ్ అండర్స్టాండ్ మరొక దాని మీద ఆహారం మీద ఇంకొక విహారం మీద ఆధారపడి ఉందని మాత్రం సత్యం తెలిసిన వాడు ఎవడు అనుకోడు ఎందుకని నీ ప్రారంధం మీద ఆధారపడి ఉంది నా ప్రారంభం మీద ఆధారపడి ఉంది ఎంతకాలం ఇక్కడ ఉండాలని మనకు అవకాశం ఇచ్చి మన ప్రారంభంలో ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించాలని ఉందో అంతకాలం బ్రతం కలమే గాని మనం గనక అది ఇది చేస్తే దానివల్ల లాంజిడి పెరిగేటట్లయితే శాస్త్రమంతా మారిపోద్ది కనుక ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం దేనికోసం సాధన చేయడం కోసం అయి ఉండాలి తావదేవ పెట్టుకో అంతవరకే అంతేకాని ఇదే జీవిత లక్ష్యమైపోయి ఉదయం లేచని మొదలుకొని ఉదయం లేచని మొదలుకొని ఇదేనా దేహము దేహము దేహము ఏం సమయం నష్టమేముంది ఆరోగ్యం ఆరోగ్యం రావడం వేరే విషయం దేహాత్మభావం పెరిగిపోతుందా లేదా బాడీ ఐడెంటిఫికేషన్ ఎక్కువైపోతుందా లేదా దేహాత్మభావం పెరుగుతూ ఉంటే శాస్త్రం ఏం చెప్తూ ఉంది దేహం నాహం కోహం సోహం నేను ఈ దేహాన్ని కాను నేను ఆత్మని ఏది ఉండడం వల్ల ఈ దేహం ఉందో ఏది లేకపోతే ఇది మరుక్షణం శవంగా మారి పిడికిడి బూడిదిగా తయారైపోతుందో శ్మశానంలో అని శాస్త్రం చెబుతూ ఉంటే దాన్ని విశ్వసించి దాని మీద శ్రద్ధ కలిగి శాస్త్రం దగ్గరకు వచ్చి మళ్లీ దేహాత్మభావాన్ని పెంచుకోవడం కాబట్టి దాన్ని దేహాన్ని నెగ్లెక్ట్ చేయమని శాస్త్రం చెప్పడం లేదు అండర్స్టాండ్ తావత్వ ఎంతవరకు అవసరము ప్లీజ్ ఎంతవరకు అవసరము భోజనాది వ్యాపార ఆ శరీర ధారణావది కాబట్టి శరీరం ఉన్నంత వరకు భోజనాది వ్యాపారాలు ఎట్లాగైతే తప్పవు ఇవన్నీ కూడా అవసరం అయ్యే ఉంటాయి ఎంతవరకు అంతవరకు చూసుకుంటూ పోవాలి కాబట్టి ఇప్పుడు భక్తి లక్షణాలకు వచ్చేస్తున్నాడు వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ తల్లక్షణాన్ని వాచ్యంతే నా మత భేదాత్ భేదాత్ ఇక్కడ మాట అంటే మనోభావాలు మనసులో ఉండేటువంటి భావాలు నానా భేదాత్ ప్లీజ్ ఏ రెండు మనసులు కూడా ఒక విధంగా లేవు ఈ ప్రపంచంలో అందువల్ల ఎప్పుడైతే మనసులు ఒక విధంగా లేవో భక్తులు ఉన్నారు అందరూ భక్తులే భక్తి చేసేవారంతా భక్తులే భక్తులందరూ ఉన్నారు అందరికీ భగవంతులే కావాలి భగవంతుని కోసం చేసే ప్రతి ప్రయత్నం భక్తే కాబట్టి భక్తులకి కావాల్సింది భగవంతుడు భగవంతుని కోసం వాళ్ళు చేసేటువంటిది భక్తి కాబట్టి భక్తులందరూ భక్తి చేస్తారు కానీ వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి అభిరుచులు భిన్నంగా ఉంటాయి అది విచిత్రం కనుక భక్తిలో మార్పులు కనపడుతూ పోతాయి భక్తి ఒక్కటే బుద్ధులు వేరుగా ఉన్నాయి కనుక భావాలు కూడా వేరుగా ఉంటాయి అందరూ అన్నీ చేయలేరు కొందరికి ధ్యానం నచ్చదు కొందరికి జపం నచ్చదు కొందరికి పూజ నచ్చదు కానీ ఏదైనా భక్తే ఎందుకని భక్తి అన్నప్పుడు అక్కడ ప్రధానంగా భక్తుడు ఉన్నాడు అని అర్థం భక్తుడు ఉంటేనే భక్తి వీడు భక్తుడు ఉన్నాడంటే భగవంతుడు ఉంటేనే వీడు భక్తుడు అది కనెక్షన్ కనుక భక్తుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే భక్తి ఉంటుంది అక్కడ భక్తి ఉందంటే ఎట్లా ఉంటుంది భక్తి చెప్పండి అక్కడ భక్తి ఉందంటే ఏంటి దెయ్యం అదే అక్కడ ఉండడానికి మనిషిలోనే ఉంటది భక్తి అనేటువంటిది అదృశ్యం ఎక్కడో కాదు మనిషిలో ఉంటుంది ఆ మనిషి ఎవడై ఉంటాడు భక్తి కలిగిన భక్తుడు ధనం కలిగిన వాడు అన్నట్టుగా భక్తి కలిగిన భక్తుడు ఎక్కడైతే భక్తుడు ఉంటాడో దేనికి సంబంధించిన భక్తి భగవంతునికి సంబంధించిన భక్తి వీటిని తీసేయలేము కనుక భక్తి అనేది భక్తుల్లో ఉంటుంది భక్తుల్లో భక్తి ఉంటుంది కనుక భగవంతునికి సంబంధించి ఉంటాడు కాబట్టి వాడు భగవత్ సంబంధమైన కార్యాలు చేస్తాడు కార్యాలు ఏవయితే చేస్తూ ఉన్నాడు అదే భక్తి ప్లీజ్ భక్తి భావన రూపంలో ఉంటుంది ఆయన ఆంతర్యంలో కదా బాహ్యంలో క్రియారూపంలోకి వస్తుంది అంతే ఇంకే అర్థమవుతుంది ఏదైతే వాడి మనసులో భావన ఉందో భక్తి భావన ఇది భక్తి ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది భావన రూపంలో ఉంటుంది క్రియారూపంలో ఉంటుంది భావన రూపంలో వాడికి ఒక అభిప్రాయం ఉంది కదూ ఆ భావన బుద్ధిలో ఉంది ఎవరి బుద్ధిలో ఏ భావన అయితే ఉందో తత్సంబంధమైనటువంటి భక్తి సాధనే సాగుతుంది అందరికీ బుద్ధులు ఉండొచ్చు అందరి బుద్ధుల్లో భావాలు ఒకే విధంగా లేవు ఎవరి బుద్ధుల్లో భావాలు భిన్న భిన్నంగా ఉంటూ చేసేది భక్తే గాని ఆ భక్తి సాధనలు డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి అది అక్కడ ఇంకేం లేదు బట్టి వాటిని బట్టి భక్తి లక్షణాలు అనేకంగా తెలుస్తాయి నాన మతాత్ అనేక విధాలు అందువల్ల ఏం చేశారంటే మహర్షులు కూడాను ఎవరికైనా సరే సూట్ అయ్యేటట్టుగా రెడీమేడ్ షర్ట్ లాగా తయారు చేసి పెట్టేసారి కొన్ని సాధనలు నీకేం గా తీసుకోవా లోపలికి వెళ్ళి చూసుకోబో ఆ చూసుకుని రావడమే అట్లాగా భక్తిలో కూడాను భక్తి అంతా ఒకటే మళ్ళీ బాగా అర్థం చేసుకున్న డిఫరెన్స్ భక్తిలో నో డిఫరెన్స్ భక్తి సాధనలు ఉన్నాయి చాలా నానా మత భేదాత్ ఈ బుద్ధుల్లో భావాలు వేరుగా ఉన్నాయి గనక రకరకాలుగా ఉంటాయి అందుకని మహర్షులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ పోయారు అంటే దీనికి దానికి కాంట్రడేక్షన్ లేదు అంతా భక్తే వ్యాసుని అడిగితే వాడు చెబుతాడు షాండిళ్ళు అడిగితే వాడు చెబుతాడు గర్గమహర్షిని అడిగితే ఇంకోటి చెప్తాడు నారదుడిని అడిగితే ఇంక మరొకటి చెప్తాడు మహర్షి ఏం చెబుతారు ఎవరికి ఏం కావాలని అది వాళ్ళు చూజ్ చేసుకుంటారు అని ఎంత ఇంకేం లేదు అంత ఒకే వస్తువు తీపి పదార్థాలే రకరకాలుగా తయారు చేస్తారు చిన్నపిల్లల్లో చూస్తాం మనం ఇది వాడు బండి తోసుకొని వస్తాడు అన్ని స్వీట్స్ ఉంటాయి దాంట్లో సరేనా వాటిని అన్నిటి రూపాలు తయారు చేసుకొని వస్తాడు ఒక స్వీట్ ఏమో ఏనుగులాగా ఒకటి గుర్రంలాగుంటుంది ఒకటి ఒంటి ఒకటి పిల్లిలాగా అవన్నీ పట్టుకొని బండి మీద పెట్టుకుని వాడు తోసుకొని వస్తాడు మిఠాయిలో మిఠాయిలోని పిల్లవాడు వచ్చి గొడవ పెట్టేస్తాడు వీడిని తీసుకొని పోతే అక్కడ చూసిన తర్వాత వాడు ఇట్లా చూస్తుంటాడు వాడికి ఏనుగు కావాల్సి వస్తుంది గజారోహణం ఏనుగున్నదా నానా నాకు ఏను కొనిపెట్టి నాన్న ఏను కొని పెడితే ఏం చేస్తాడు ఏనుగుతావాడు ఆ ఏనుగు మీద ఇక పోతాడు కొద్దిసేపు ఇట్లా పెట్టుకుని ఊరేగుతాడు తర్వాత ఇంకొకటి వీళ్ళు చూచి నాకు కూడా ఏనుగే కొనిపెట్టి అంటే ఆ సమయానికి వస్తే అక్కడ ఏనుగులు అయిపోయి ఉంటాయి తండ్రి చెప్తాడు పెద్దవాడికి ఏనుగు తీసి ఇచ్చాడు చిన్నవాడు అంటాడు వాడేనా నేను కూడా గజారోహణం అని అవి లేవు రేపు చూద్దాం పోనీ ఈ రోజుకి అశ్వారుడుగా ఏనుగు లేదు గుర్రాలు తీసిస్తా అంటే వాడు నాకు ఏనుగే కావాలి అన్నకు ఒక్క ఏనుగు గొండి పెట్టింది నీకు మూడు గుర్రాలు రా అంటే కూడా వాడు వద్దు పదైనా వద్దు నాకు ఏనుగే కావాలి నేను ఏనుగైతేనే తీసుకుంటా లేకపోతే ఏది ఏం చేస్తేస్తాం అడితో చెప్పు వాడి భావం అది వాడిని అంతకన్నా మించి మనం డెవలప్ చేయలేము ఆ స్థితిలో భక్తులు కూడా తమాషా చెడ్డే నాకు అదే కావాలంటే ఇంకా అదే దానికి మనం ఏం చేయలేము అందుకని మహాత్ములు ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తయారు చేసి పెట్టారు అక్కడ మిఠాయిల వారి దగ్గర ఏనుగ లేకపోవచ్చు అని మహత్వం దగ్గర అన్ని ఉంటాయి ఎలుకతో సహ ఇప్పుడు వ్యాసుడు ఏం చెప్తాడు ఈ భక్తి లక్షణ ప్లీజ్ పూజాదిషు అనురాగ ఇది పారాశర్య పరాశరస్య అపుత్ర అమ అపత్యం పరాశరస్య అపత్యం అపత్యం అంటే కొడుకు పరాశరస్య పుత్ర అర్థమవుతుంది కాబట్టి పరాశరుడు కుమారుడు ఎవరు పారాశరు అంటే వ్యాసభగవానుడు వ్యాసభగవానుడు వేదవ్యాసుడు ఎవరైతే వేదాన్ని సంస్కరించాడో వేదవ్యాసుడు అనేది కీర్తిమంతుడు అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు భారతాన్ని రచించినటువంటి వాడు భారత అంతర్గతమైనటువంటి భగవద్గీతను రచించినటువంటి వాడు జటిలమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం బ్రహ్మ సూత్రాలను రచించినటువంటి వ్యాస భగవానుడు భక్తి లక్షణాన్ని ఏం చెబుతాడు పూజాదిషు పూజాదిషు ఆదిషు అది మళ్ళీ పూజ ఆదిషు ఎట్సెట్రా పూజ మొదలైన వాటి విషయాలు ఎందు అనురాధ ఇది పారాచర్య ఇది భక్తి ఆయనకి భక్తి లక్షణం అది అయ్యా పూజ చేయడం అనురాగం కలిగి ఉండడమే భక్తి అని వ్యాస భగవాను యొక్క అభిప్రాయం చూచారా అట్లుంటారు కొందరు ఏమైనా నువ్వు ధ్యానం నాకు ధ్యానం అంటే పట్టదు స్వామిజీ నేను ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటా ఉదయాన్నే పూజ చేసుకుని ఆఫీసుకు పోతా మళ్ళీ సాయంత్రం వచ్చి నేను పూజ చేసుకుంటాను స్వామిజీ నాకు పూజ ఇష్టం ఎందుకని ఆయనకు పూజ అనురాగం ఉంది అది పూజాదిషు ఈ ఆదిషు ఒకటి కావాల మనకి ఎక్సటర్ అయ్యిందో మొదలు పూజ పూజ విషయంలో అనురాగం కలిగి ఉండడం ఓకే పూజ మూడు రకాలుగా ఉంటుంది ఇప్పుడు అంటే దేహంతో చేసేటువంటిది అర్చనే కదా ఇది కాయక పూజ వాక్కుతో చేసేటువంటిది వాచక పూజ మనస్సుతో చేసేటువంటిది మానస పూజ అసలు వాస్తవంగా పూజలో మానస పూజే శ్రేష్టమని చెప్తారు అదే ఆత్మ పూజ అని కూడా అంటారు దాన్ని ఇప్పుడు శివ మానస పూజ అంటే కళ్ళు మూసుకొని కూర్చొని అర్థమవుతుంది జస్ట్ అట్లా కూర్చుంటాడు ఇంకంత మనసులోనే నడుస్తూ ఉంటుంది ఖర్చే లేదు పండ్లు కూడా మనసులో నుంచే వస్తూ ఉంటాయి పులిహోర అక్కడి నుంచే వస్తూ ఉంటుంది దర్యాణం అక్కడి నుంచే వస్తూ ఉంటుంది చక్కెర పొంగలు అక్కడి నుంచే వస్తాయి మొత్తం అంత మనసుతో ఊహించుకుంటూ పోవడమే శివమానసు పూజ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఆత్మ పూజ ఇది శ్రేష్టమైనటువంటిది కానీ అందరూ అది చేసే అవకాశం లేదు అంత అది అంత సులభ సాధ్యమైనటువంటిది కాదు సగుణ జ్ఞానహీనశి నిర్గుణ వేదనం అది శాస్త్రం సగుణములో సాకారంలో పోని వాడికి నిరాకార పరబ్రహ్మమును ధ్యానించే స్థాయి రాదు పూజించే స్థాయి రాదు కొందరు నిర్గుణ ధ్యానం నిర్గుణ ధ్యానం అనేది లేనేలేదు అసలు చెప్తాను తర్వాత అది నిధిధ్యాస అది వేరు కనుక ఎవరు ఎప్పుడైతే మనం సగుణానికి అలవాటు పడతామో అప్పుడే నిర్గుణం ఉంటది కనుక ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే ప్రారంభంలో ఓ పూజ ఏదో ఒక ప్రతిమ పెట్టుకుని ఒక విగ్రహం పెట్టుకొని స్వామి యొక్క మూర్తిని పెట్టుకొని ఒక పటం పెట్టుకొని తనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది ప్రధానం ఎందుకని ఇక్కడ కనుక మనసు లగ్నం అయితే అంతటా లగ్నం అవుతుంది దాంట్లో ఇంకొక తమాష కూడా ఉంది ఎప్పుడు నిర్గుణ సాధన జరుగుతుందంటే దేహం నేను కాను అని తెలుసుకున్నప్పుడే జరుగుతుంది ఇంపార్టెంట్ దేహం నేను అనే భావన ఉన్నంత వరకు దేహానికి ఆకారం ఉంది కాదు సాకారం భగవంతుడికి కూడా ఆకారం అవసరం అవుతుంది ఇంకేం లేదు అదే జరుగుతుంది పూజలు దేహానికి స్నానం చేయిస్తాము భగవంతుడికి అభిషేకం చేస్తాం దేహానికి వస్త్రం దుడుతాము భగవంతుడి కూడాను వస్త్రధారణ చేస్తాం ఇక్కడ కూడా మనం బొట్టు పెట్టుకుంటాము స్వామి కూడా చందన తిలకాదులు దిద్దుతాం చూడండి అంత ఇక్కడ మనం భోంచేస్తాము స్వామికి నైవేద్యం పెడతాం అంత ఇంకేం లేదు కాబట్టి ఏదైతే ఈ దేహానికి సంబంధించి మనం చేస్తూ ఉన్నామో దేహో దేవాలయ పూర్వకం జీవోదేవ సనాతన కాబట్టి ఈ దేహం ఉంది అంటే పరమేశ్వరుని యొక్క సన్నిధి ఉండడం చేతనే సన్నిధి మాత్రేనా ఆయనే తిరిగి సత్తా ఆయనే దిరిగి స్ఫూర్తి సత్తా స్ఫూర్తి ప్రధానేనా పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే మనకు అందువల్ల ఈ దేహం ఉండగలుగుతూ ఉంది కాబట్టి దీనికి సత్తా ఇది దేహం ఉంది పరమేశ్వరుని వల్ల ఉంది ఆత్మ ఉంది గనక దేహం ఉంది లేకపోతే ఇది మళ్ళీ శవంగా మారిపోతుంది కాబట్టి ఏది ఉండడం వల్ల ఈ దేహం దేహంగా కొనసాగుతూ ఉందో ధారయతి సర్వభూతాన్ని అది ధర్మశబ్దం ధర్మం దైవం పరమేశ్వరుడే కాబట్టి దీంట్లో భగవంతుడు ఉన్నాడు గనక ఈ దేహం దేవాలయం దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవాలయం గ్రంథాలుంటే గ్రంథాలయం అర్థం దేవుడు ఉంటే దేవాలయం కనుక మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు మీరు దర్శనం చేసుకుని వస్తున్నారు పోయేటప్పుడు దర్శనం చేసుకొని ఎందుకని దేవుడిని పెట్టుకొని ఉన్నాం గనక రాముడు ఉన్నాడు గనక ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శిస్తూ ప్లీజ్ ఓకే కాబట్టి దేవుడు అక్కడుంటే దేవాలయం అయింది ఆ దేవుడు ఉండడం వల్లనే చైతన్యం ఉండవాలనే మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి దేహం కూడా దేవాలయం అయిపోయింది అర్థమవుతుంది దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో దేహాన్ని కూడా అంత పరిశుభ్రంగా పెట్టుకుంటాము భగవంతుడు ఉండాడు గనక కాబట్టి నేను దేహం అనే భావన ఉన్నంత వరకు భగవంతుడి కూడా దేహం ఉందనుకోవడమే బెటర్ అది శాస్త్రం సైకలాజికల్గా అంత లోతుకెళ్లి శాస్త్రం నిర్ణయం చేసింది మెట్టుమెట్టుగా సోపాన క్రమంగా మన సాధనలు వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం చెదనే ఇది కాబట్టి సగుణ జ్ఞానహీనస్య కాబట్టి సగుణారాధన సాకారోపాసన ఇది లేనిటువంటి అప్పుడు సగుణ జ్ఞాన హీనస్య నహి నిర్గుణ వేదన కాబట్టి నిర్గుణాన్ని గురించి ఆలోచించడం అనే ప్రశ్న లేదన్నాడు నహి నిర్గుణ వేదనం కాబట్టి ఎప్పుడు కూడాను ఆదౌ శాస్త్రం ఆదౌ అంటే ప్రారంభంలో సగుణం ఆశ్రిత్య ఆదౌ సగుణమాశ్రీత్య పశ్చాత్ నిర్గుణమాచరేత్ పశ్చాత్ ఆ తరువాత ఆఫ్టర్ వర్డ్స్ కాబట్టి ప్రారంభంలో ఆదా సగుణం ఆశ్రీత్య ప్రారంభంలో భగవంతుడికి ఒక రూపం ఉందని ఆకారం ఉందని గుణం ఉందని ఆయన మనం రక్షిస్తాడని మనం చెప్పే మాటలు ఆయన ఆయన నా విగ్రహంలోనే ఉన్నాడని అందుకని కాదు ఆవాహము విసర్జనం మనం కూర్చున్నప్పుడే భగవంతుని రమ్మని పిలుస్తాం అందులోకి ఆ అది కదా చిత్రం ఎంత అద్భుతమైనటువంటి సాధనలో ఇవన్నీ కూడాను అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి అంత పసుపు ముద్ద తీసుకున్నాడు బెట్టి నీకు తెలుసు పసుపు ముద్దని నువ్వు చేసింది నువ్వే దానిని నీళ్లు పోసి పసుపుని ముద్దగా తయారు చేసింది నువ్వే సరేనా దీన్నే కూరలో వేసుకుంటామని మన తెలుసు దాన్ని అంటే అంత వేడివేడి కూరలో వేడివేడిగా సాంబార్ అవుతుంటే ఇది భగవంతుడు అయితే నువ్వు తీసుకెళ్ళి దాన్ని వేస్తావా లే నీకు తెలిసది పసుపు అని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ముద్ద చేసి అక్కడ పెట్టి అస్మిన్ బింబే ఇదిగో ఈ బింబంలో మహాగణపతి చిన్న గణపతి కాదు మహాగణపతి ఆవాహయామి స్వామి నువ్వు రా వస్తాడు భావగ్రాహి జనార్దనహ అదే తమాషా నీ భావాన్ని గ్రహించేవాడు సార్ భగవంతుడంటే నువ్వు పిలు వస్తాడో లేదో నిజంగా వస్తాడా స్వామిజీ ఎందుకు రావాలా అదే మీరు అన్నారు కదా వస్తాడని ఎక్కడి నుంచి రావాలి లేకపోతే కదా అంతటా ఉండేవాడు పసుపులో కూడా ఉన్నాడు కదా బాబు పసుపులో ఉండేవాడు వ్యక్తం అవుతాడు అంతే అంతటా ఉండేటువంటి ఎనర్జీ వ్యక్తం కాదా ఈరోజు మనకు తెలియదు కనుక అంతటా భగవంతుడు నిండి నిపుడీకృతం ఉన్నాడు కనుక నీ భక్తికి అక్కడి నుంచి పలుకుతాడు అంతే ట్రై అది ఉండే విశిష్టత అస్మిన్ బింబే మహాదనం ఆవాహయామి స్నానం కూడా అదే కదా విచిత్రం కదా స్నానం చేసినప్పుడు అసలు లేని నదుల్లో తీసు గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఎక్కడ సింధు ఎక్కడ తీస్తావు నువ్వు ఇప్పుడు చెప్పు సర్భజీతే రాలేదు తిరిగి సింధుని ఎక్కడ తీసుకొస్తావా అది కా పాకిస్తాన్లో ఉంటే అర్థమవుతుందే మరి పిలుస్తున్నాడు అనమాట తమాష చూడండి గంగేచ యమునేచయ్యేవా గోదావరి సరస్వతి అంటే చూస్తే నర్మద సింధు కావేరి ఈ నదుల్లో ఉండే జలాలన్నీ కూడాను జలేస్మిన్ సన్నిధిం కురు చెప్తా అందుకని మూత పెట్టి ఎవరైనా లేకుండా లోపల ఎంటర్ కావడానికి చొమ్మ మీద చేయిబెట్టి పురోహితుడు చెప్తా లే జలేస్మిన్ సన్నిధిం కురు అంటే అస్మిన్ జలే లోటా జలే అశ్మిన్ జలే లోటా పెట్టుకొని చిన్న గ్లాసు ఆ గ్లాసులో నీళ్లు పెట్టుకొని అన్ని నదుల్లో ఉండేటువంటిదంతా దీంట్లో రమ్మంటున్నాడు జలేస్మిన్ సన్నిధిం కురు రా ఈ నీళ్ళలోకి రా ఏది కావేరి రా గంగ యమున సింధు నర్మద ఏంటి అసలు ఇదంతా స్వామిజీ నిజంగా వస్తాయంటారా రాఘపోతే చెప్పేవాడి పిచ్చే లూజా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది సార్ శ్రద్ధ వన్ జ్ఞానం భావమే గనక నువ్వు ఎప్పుడైతే ఆ భావంతో చూచావో వచ్చినట్టే ఇంకా విచిత్రమే గంగ ఏంది హెచ్టివో ఇదేంటి హెచ్చుటివో కాదు ఇంకేదే వచ్చేది ఉండలా పరమేశ్వరుడు లేదు ఎక్కడ ఈశావాస్య సర్వం భావం ఈ భావంతో నువ్వు ఎప్పుడైతే చేశావో భగవంతుడు రికగ్నైజ్ చేస్తాడు దాన్ని భావగ్రాహి అందుకుంటాడు కాబట్టి కేవలం అంటే ఖర్చు లేకుండా టిక్కెట్ లేకుండా అన్ని నదులు దిరకుండా జస్ట్ అట్లా పెట్టుకోవాలి జలేశ్వని సన్నిధం గురు అంటే ప్రతిరోజు అన్ని నదులతో స్నానం చేయొచ్చు ఈ ఒక్క మంత్రం ఉంటే మంత్రం ఉంటే సరిపోదు దాని మీద శ్రద్ధ ఉంటే ఇది వాస్తవం అనేటువంటి భావన అనుకుంటే ఏమోలే వస్తాయ ఏదో చెప్పాడు స్వామిజీ చెప్పాడు కానీ జలేస్మిని సన్నిధం అది ఉండాల మేము రాంబో అంతే మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా కనుక సగుణారాధనలో విశిష్టం క్షణ క్షణానికి మనిషిలో ఒక ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది అందుకని ఎంత జ్ఞానానికి వచ్చినా అటు సగుణారాధన చేసి వచ్చిన వాళ్లే కానీ సాకారోపాసన చేసి వచ్చిన వాళ్లే కానీ లేకుండా డైరెక్ట్గా లేదు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి కూర్చొని పడుకోవాలంతే అర్థమవుతుంది ఆ పడుకోవడానికి కూర్చోవడానికి ఏం సంబంధం ఇట్లున్నాను కదా ఇట్లా పడిపోతానన్నాడు అనుకోండి ముప్పై రెండు రోజులు ఎన్ని ఉంటాయనేది మళ్ళీ మనం లెక్కెట్టుకోవాలా అర్థమవుతుందే కాబట్టి అందుకని పెద్దవాడు అంటారు నాయన కూర్చొని పడుకోవాలరా అంటే దాని అర్థం ఏంటి ముందు సగుణారాధన చేసి తర్వాత నిర్గుణారాధన పోవు సాకారోపాసన చేసి నిరాకారోపాసన పోవు కాబట్టి నీ కనిపించేదంతా నామరూపాలు నామరూపాల్లో మనసు చిక్కుకుపోయి ఉంది నీ దేహం చూస్తే నామరూపం నువ్వు చూసేటువంటి దేహాల్లో నామరూపం నీ కనిపించేటువంటి వస్తువులన్నీ నామరూపం నిరంతరం కూడా మనసు నామరూపాలతో ముడిపడి ఉంది గనక నామరూపాల్లో ఇరుక్కుపోయినటువంటి మనసును నామరూపాల ద్వారానే శుద్ధి చేయాలి మరొక మార్గం లేదు దాట్స్ ద బ్యూటీ అమేజింగ్ ఇది మన సగుణారాధనలో ఉండేటువంటి విశిష్టమైన విషయం కాబట్టి సగుణారాధన జరుగుతూ ఉంటే ఒక దశలో అది నిర్గుణంగా మారిపోతుంది ప్లీజ్ నిర్గుణంగా మారిపోతుంది జయదేవుడు చెప్తాడు కృష్ణుడి కోసం తో ఉంది రాధా నాద హే జగన్నా రే సీదీ రాధ వాసే నాదహ జగన్నాద హే సీదతి రాధా వాసే నాధహరే జగన్నాధ హే నాధా హరే జగన్నాథ కృష్ణ రాధ యొక్క చెలికత్ చెప్తూ ఉందట జయదేవుడు అంటాడు అష్టపదిలో వాసగృహే ఇదిగో ఈ పొదరింటిలో రాధ రాధాదేవి సీదతి బాధపడుతూ ఉంది కష్టపడతా ఉంది వ్యధ చెందుతూ ఉంది ఎందుకని ఇంకా కృష్ణుడు రాలేదని దర్శిస్తాడు వివరణలో ఇస్తాడు ఇంకా రాలేదు ఇంకా రాలేదని కృష్ణుడి కోసం నిరీక్షించి అన్ని వైపులా చూచి బృందావనంలో ఒక పదునింటిలో ఇంకా రాలేదు ఇంకా రాలేదని చూస్తూ ఉంది కానీ రాలేదు ఇప్పుడు ఏం చేయాలి మనసంతా కూడా కృష్ణుడి మీదనే ఉంది గనక రెండవ పని చేయడానికి గనక ఆ మనసులో కృష్ణుడి కన్నా భావమే లేదు గనక పరాభక్తి గనక ఒక విధంగా ఏం చేస్తుందో తెలుసా కృష్ణుడి గురించే చింతిస్తూ ఉంది అది తదేవ అవలోకయతి మీకు వస్తాయి ముందు రాబోయే సూత్రం భక్తి సూత్రమే చెప్తున్నా తదేవ అవలోకయతి అాప్య ఆ భక్తి కలిగిన తర్వాత తత్ఏవ తన లక్ష్యం ఏదో దాన్నే అవలోకయతి చూస్తూ ఉంటుంది తదేవ శృణోతి అదే వింటుంది తదేవ భాషయతి అదే మాట్లాడుతుంది తదేవ చింతయ్యతి మనసు ఆలోచిస్తే ఆ విషయాన్ని ఆలోచిస్తుంది లేనే లేదు ఈ విధంగా ఉంటుంది భక్తి కనుక రాధ కూడాను ఇంతవరకు నిరీక్షించి కృష్ణుడి కోసం కృష్ణుడు సరికి కృష్ణుడు యొక్క రూప లావణ్యాన్ని ఊహించుకుంటూ కృష్ణుడు ఇట్లా ఉంటాడు కదా ఆయనకి పీతాంబరం ఉంటుంది కదా అని తాను పీతాంబరం కట్టుకున్నదట్యూటీ వండర్ఫుల్ ఆ తరువాత ఇంకా ఏముంటుంది పీతాంబరం కాకుండా నెమలిపించం ఉంటుంది సికిపించమౌళి ఓకే ఆమె తెచ్చి ఒక నెమలిపిచ్చం పెట్టుకున్న ఇంకా ఏముంటుంది చేతిలో మురళి ఉంటుంది మురళిని కూడా తీసుకున్నదట అట్లా ఓదడం తెలియకపోయినా అర్థమవుతుంది ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత తను తాను అలంకరించుకొని నేను ఎలా ఉన్నానని చూసుకున్నదట మోహోహో మాటి మాటికి మండన లీలా మరక మండన లీలా మధురి పురా మితి భావన శీలా మండన లీలా మధు పుర మితి భావన శీలా నాథ హే జగన్నా రే సీవతి రాధా వాసే నాద హే జగన్నా హే మోహ మాటే మాటకి తనగా తను చూసుకుంటుంటే ఏం కనపడతా అది ఎన్నిసార్లు చూసినా అదే నెమలపించాం అదే పీతాంబరం అదే మురళి వేణు ఎన్నిసార్లు చూసినా అవే కనపడుతూ ఉంటే అలా చూసి చూసి చూసి ఒక దశలో కృష్ణుడు రాలేదనుకున్నానే వచ్చేశాడు కదా ఎందుకని ఇవే కనపడుతూ ఉంటాయి అని అనుకొని మధురిపు రహమితి భావనశీల కృష్ణుడు వచ్చేశాడని మొదట అనుకోని నేనే కదా కృష్ణుడిని అహమితే నేనే కదా కృష్ణుడిని అని శ్లిషి చుంబతి శ్లిష్యతి ఎంప్రెస్ చేసుకుంటుందట తన తానే శరిషిని కౌగులించుకోవడం శ్లిషి అలా కౌగులించుకొని కృష్ణుడే కదని చుంబతి ముద్దెట్టుకోడు తన తానే కౌగులించుకొని తన తానే ముద్దెట్టుకుంటుందట ఎందుకని నేనే కృష్ణుడు నేనే కృష్ణుడిని అయిపోయాను కనుక మొదట నిరీక్షిస్తూ ఉన్నప్పుడు సగుణారాధన మొదట ఎదురు చూచినప్పుడు సాకారోపాసన కృష్ణుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని అదే ధ్యాసలో ఎప్పుడైతే ఆ సాకారోపాసన కొనసాగుతూ ఉండిందో ఒక దశలో నిరాకారోపాసన వచ్చేసింది నిర్గుణ ధ్యానం వచ్చేసింది కాబట్టి సోహం ధకారాపహృతస్థేన గోపి వస్త్రాపహారిన మధుసూదన సరస్వతి అంటాడు మహాద్భుతంగా మధుసూదన సరస్వతి అంటే అద్వైత సిద్ధి అనేటువంటి మహాద్భుతమైన గ్రంథాన్ని రచించినటువంటి శంకరాచార్య స్వామి శృంగేరి పీఠంలో పద్నాలుగో శతాబ్దంలో చిన్న విషయం కాదు శంకరుల వారి తర్వాత ఎవరిని చెప్పాలి అంటే మధుసూదన సరస్వతిని చెప్పాలనిపిస్తుంది రేర్ కాంబినేషన్ అంత జ్ఞానంలో ఉండే మహానుభావుడు అద్వైత సిద్ధి అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన అంటాడు ఒక దశలో నేను ఒక చిన్న పొరపాటు చేశాను అంటాడు ఆయనకి ఎంత తమాషా ఏంటంటే నేను చాలా పుస్తకాలు రాశాను ఇంత అద్వైతం ఉంది కానీ ఎక్కడో కృష్ణ భక్తి పట్టుకుని ఏడిపిస్తా ఉంది అర్జునుడు తమాషా అంత నిర్గుణ సాధనకి వెళ్ళిపోయినప్పుడు కూడాను ఆయనకి కృష్ణుడు అంటే ప్రాణం అంటాడు నా అద్వైతంలో ఒకటే ఒక ప్రాబ్లం ఉంది నేను కృష్ణుడు మర్చిపోలేను ఈ అర్జునుడు అంటే అద్వైతంలో కృష్ణుడు లేడా లే ఉన్నాడు ఆయన కూడా ఇంక్లూడెడే అందువల్ల ఒక ప్రారంభంలో కృష్ణ భక్తుణ్ణే దాసోహం ఇది ఆ బుద్ధి జనార్దనే పూర్వం దాసోహం అంట ఆయన దగ్గరకు పోయా నేను అంటాడు కృష్ణుడి దగ్గరకు నేను చేసిన పని ఏంటంటే దాసోహం అహం దాసహ అహం తే దాసహ అయ్యా నీకు నేను సర్వెంట్ అంటూ పోయాను అదేంటి సాకారోపాసన భక్తుడు భగవంతుడు మొదటట్లా పోయాడట దాసోహమితి ఆ బుద్ధి పూర్వమాసే జనార్దనే కాబట్టి నేను దాసోహం అంటే ఆయన దగ్గరకు పోతే ఆయనకు ఒక లక్షణం ఉంది ఎవర లక్షణాలు వాళ్ళు బోగొట్టుకోలేరు దొంగ బుద్ధి ఉంది చూడు తమాషా ఇట్లా రాస్తాడు మధుసూందర సరస్వతి ఆయన దగ్గర దొంగ బుద్ధి ఉంది కదా చోరత్సవంలా వెన్న దొంగలించడం అది ఇది కాబట్టి దొంగ బుద్ధి ఉండేటువంటి వాడు ఎక్కడికి ఏదో ఒకటి దొంగలు ఇస్తూనే ఉంటాడు అర్థమవుతుంది నేను దాసోహం అని పోతే దాకారాపహృతస్థేనా నేను దాసోహం అన్నాను మూడు అక్షరాలు దాంట్లో దాదీసేశాడు అంటాడు దాని దొంగలించేశాడు ఎందుకంటే నీ దొంగ బుద్ధి కలిగినవాడు కనుక దాబోయేటప్పటికేం మిగిలింది అదే విషయం దానిని దొంగలిస్తే సోహం నేనే ఆయన అయిపోయాను ఇదే విషయం అర్థమవుతుంది కనుక ఎదురు రాధ సగుణారాధన ఆయనకు సంబంధించినటువంటి అలంకరణలు చేసుకుని మోహో అవలోకిత మళ్లీ మళ్లీ చూసుకునేటప్పటికీ కృష్ణుడే వచ్చేశాడని ఒక దశలో నేనే కృష్ణుడనేటువంటి భావన కాబట్టి సగుణారాధనలో ఎవరైతే తృప్తి చెందుతారో వాళ్లే నిర్గుణారాధనలో పూర్ణత్వాన్ని అందుకుంటారు కాబట్టి ఇది పూజలో క్రమంగా మిట్టుమిట్టుగా సోపాన క్రమంగా ఎక్కేది ఈ సూత్రం మాత్రం నేను పూర్తిగా చెప్పలేదు మళ్ళీ ఇది వదిలేసి రాబకండి దీన్ని కంటిన్యూ చేస్తాను టమారో చాలా ఉంది దీంట్లో ఇది చిన్న విషయం కాదు ఈ సూత్రం ఎందుకంటే వ్యాసుడు చెప్పింది అందులో మనం పూజ చేస్తున్నాం మనం చేసే పూజకి వ్యాసుడు చెప్పే పూజకి ఉండే డిఫరెన్స్ కూడా మనకు అర్థం కావాలి పూజాదిషు అనురాగ ఇది పరాశర్య పరాశరస్యపుత్ర తర్వాత చూస్తే కథాదిషు ఇది గర్గ కథాశ్రవణం చెప్తూ ఉన్నాడు ఆత్మరత్య విరోధమైనది శాండిల్య ఇది కేవలం జ్ఞానం ఆత్మనందం ఆత్మరతి తర్వాత నారదస్సు తదర్పిత కిలాచారత తద్స్మరణే పరమ వ్యాకుల ఎగ్జాంపుల్ అస్తి అవం ఏం యథావ్రజ గోపికాన ప్లీజ్ కాబట్టి నలుగురు మహాత్ములు భక్తి లక్షణాలని అద్భుతంగా ప్రవచించడం రేపు కూడా మనం చూస్తాం ప్లీజ్ ఓ పూర్ణమద్య పూర్ణశమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి